రి ఓం గణానా గణపతి హే ఉపమ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ నో విహాదం మహాగణాధిపత సదాశివసార శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓ సహనా సహనౌనస్సు సహ వీర్యంకరవహైజస్విధీతస్ శాంతి ఈరోజు మన క్లాస్ కి ఇద్దరు సజ్జనులు వచ్చారు మీరు తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి పరిచయం చేస్తున్నాను ఒకరు జగన్నాథన్ గారు వారు అక్కడ కూర్చొని ఉన్నారు మీరు తర్వాత చూద్దరు కానీ ఇప్పుడు వారిని నిలబెట్టవద్దు ఆయన శృంగేరి నుంచి వచ్చారు క్లాసు కోసం వచ్చారు శృంగేరిలో ఉంటారు ఆయన అందరూ క్లాసు కోసం శృంగేరి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇప్పుడు శృంగేరిలో క్లాస్ ఏం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు సో కాకినాడ వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రావడానికి మకామం వ్యవస్థ చేయాలి అంటే మన సత్యవ్రతానంద గారు అను దైత ఏర్పాటు చేశారు శివానంద ఆశ్రమంలో చాలా గొప్ప సజ్జనులు వారు మనతోటి ఉంటారు క్లాసెస్లో రెండు శ్రీమతి లక్ష్మి గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు వారిని ఎవరిని లేపొద్దు మీరు తర్వాత సూత్ర వారు కూడా లాస్ ఏంజలస్లో ఉడివరు ఇప్పుడు వారు అమెరికాను వదిలిపెట్టి ఇండియాలో సెటిల్ అయ్యారా లేకపోతే ఇంకా అప్పుడప్పుడు అమెరికా వెళ్ళి వస్తూ ఉంటారా నాకు ఇంకా సెటిల్మెంట్ రాలేదు స్లోగా బహుశా వారికి కూడా సెటిల్మెంట్ రాలేదేవో తెలుస్తుంది తర్వాత సో వారు కూడా వేదాంతాన్ని చాలా ప్రేమగా అధ్యయనం చేశారు పూజ్య స్వామీజీ దగ్గర కొద్ది రోజులు కూడా అధ్యయనం చేశారు వారు కూడా క్లాసులకు వస్తున్నారు మనం మంత్రాన్ని ఆరో మంత్రాన్ని గురించి మాట్లాడుతున్నాము అందాము ఇదం బ్రహ్మా ఇదం క్షత్రం ఇవాత ఇదం సర్వం ఎత్ అయమాత్మా బ్రాహ్మణుడు క్షత్రియుడు అని మీర్లు ఏవేవో పేర్లు పెట్టుకుంటున్నారు ఇదం బ్రహ్మా ఇదం క్షత్రం ఇదం సర్వము యత్ ఇదంతా కూడా వివిధ నామరూపాలతోటి మీరు పిలిచేటువంటి సర్వము కూడా కేవలము ఆత్మ మాత్రమే అయితే పరి సర్వము ఆత్మయే అయిన పక్షంలో ఈ బ్రాహ్మణ ఈ క్షత్రియ ఇవన్నీ ఏమిటివి అది అది ఏమిటో ఒక వ్యవస్థ ఉండాలి కదా ఇప్పుడు సినిమా తెర మీద ఉన్నదంతా ప్రకాశమే అయితే మరి హీరో విలన్ హీరోయిన్ ఇవన్నీ ఏమిటి అంటే మనం ఏమని చెప్పచ్చు అవన్నీ ఇమేజెస్ ఇమేజ్ అంతేకాదండి సినిమా తెర మీద ఇమేజెస్ ఉంటాయా లేకపోతే మనుషులు ఉంటారా ఇమేజెస్ ఉంటాయి మరి ఒక ఇమేజ్ ఇది ఇంకో ఇమేజ్ ఇది ఇంకో ఇమేజ్ ఇది మరి హీరో విలన్ హీరోయిన్ ఇవేవిటీ మీరు ఇమేజెస్కి పెట్టుకున్న తేర్లు ఇమేజెస్ అండ్ తేర్ మేమ్స్ ఇంకా అంతకంటే ఏమైనా ఉందండి ఏమీ లేదు సినిమా తెర మీద Images and their names. One okay, image is a hero, and you can call it a hero, and you can call it a hero, and you can call it a hero. All of them, these images are a little bit different. Images are a little bit different. Why are they different different images? If you have a film, you can call it images. Images are a little bit different, and you can call it a dance. Onta. Dance of me, Muhammad. That's <laughs> what <laughs> I'm talking about. అంటే నాగ డాన్సర్ వీరు కల్పించుకుంటున్నారు అని అర్థం డ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారా ఏ ఏమిటి చేస్తారు అక్కడికి వచ్చి డ్యాన్స్ అంటే ఏమిటి చేస్తారు సో భగవంతుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చాడు ముఖంలో కవళికలు అంటే ముఖంలో కొన్ని భావాలని ప్రకటించేటువంటి సందర్భం ఉంది ఆ చేతులు కాళ్ళు కడుపుతో ఆ ముఖంలో కళ్ళని తిప్పుతో ఏవో భావాలకి ప్రకటించు దానికి డ్యాన్స్ అనిపేరు మా డ్యాన్స్ గొప్పది మీ డ్యాన్స్ తక్కువ దీంట్లో గొప్ప ఏమిటి తక్కువ ఏమిటి ఒక డ్యాన్స్కి భరతనాట్యం అనిపేరు ఇంకో డ్యాన్స్కి కూచిపూడి కథకల్లి అనిపేరు ఇంకో డ్యాన్స్కి ఇంకేదో ఒడి ఒరియా ఒడిస్సీ అని అన్నీ డ్యాన్స్లు అంటే డ్యాన్స్ ఇవన్నీ ఇమేజెస్ అక్కడ ఉన్నది ఉరిగే చేతులు కాళ్ళు కదుపుతూ ఉండడము ముఖంలో ఏవో ఫీలింగ్స్ తీసుకొచ్చి ప్రయత్నం చేయడము అంతకంటే ఇంకేం ఉండదు అన్నీ ఇమేజెస్ ఆ ఇమేజెస్గా పేర్లు అలాగే బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ కూడా ఇమేజెస్ అండ్ నేమ్స్ ఎక్కడుంటాయి ఇమేజెస్ మైండ్లో ఉంటాయి నేమ్స్ ఎక్కడ ఉంటాయి మైండ్లోనే ఉంటాయి కాబట్టి మీరు ప్రపంచమంతా ఎక్కడో ఉందని మీరు అనుకోద్దు మీ మైండ్లోనే ఉంది ద మైండ్ ఈజ్ మేడప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇమేజెస్ వాట్ ఈజ్ మైండ్ మైండ్లో కంటెంట్ ఉంటుంది సంచీలో ఏమున్నాయి సంచీలో ఏమున్నాయి అంటే సంచీలో బీరకాయలు బెండకాయలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిప్పకాయలు ఉన్నాయి అవునండి అర్థమైంది కదా వాక్యం ఇప్పుడు చెప్పండి మైండ్లో ఏమున్నాయి మైండ్ కూడా సంచి ఏనండి మైండ్ కూడా సంచియే మైండ్లో ఏమున్నాయి ఏమున్నాయంటే ఇమేజెస్ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంజాబీ మద్రాసి మావాడు పరాయి వాడు ఈ గోత్రం వాడు ఆ గోత్రం వాడు ఈ వంశం వాడు ఆ వంశం వాడు భారతీయుడు అమెరికన్ను ఇండియన్ను క్రిస్టియన్ హిందూ ముస్లిం ఇమేజెస్ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి సో మీ మైండ్ నిండా ఉన్నటువంటి ఇమేజెస్ ఇమేజ్ అంటే రూపము నేమ్సు నామము ఈ నామరూపాలు ఏం చేస్తాయంటే ఒక తెర కప్పేసినట్టు అయిపోతుంది ఇమేజెస్ నేమ్స్ తోటి మనస్సంతా నిండిపోయి ఉన్నప్పుడు ఆ మనస్సు ఒక తెర కింద పనిచేస్తుంది పనిచేసి ఆ రియాలిటీని ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తుంది మీరు మీరు చేయాల్సిందలా ఆత్మస్వరూపం కోసం మీరు ఏమి చేయనక్కర్లా మీరు చేయాల్సింద ఇమేజెస్ అండ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సత్తా ఎంత వాటి పస ఎంతటిది వాటి సారమెట్టిది అని మీరు కొంత విమర్శ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆయా కండిషనింగ్స్ని బట్టి ఆయా సందర్భాలని బట్టి చాలా మనలో ఉన్నటువంటి కండిషన్ని బట్టి వచ్చినటువంటి రూపాలు నామాలు తప్ప వీటిల్లో సత్యం లేదండి అని మనకు తెలిసిపోతుంది తెలిసిపోతే ఆ నామరూపముల యొక్క ఆ జిడ్డు మనస్సు నుంచి వదిలిపోతుంది దీనికి ఒక దృష్టాంతం నేను కెమిస్ట్రీ ల్యాబోరేటరీలో చేసేవాళ్ళం ఆ ప్రోడక్ట్ సొల్యూషను ప్రోడక్ట్ ఉంది దాంట్లో ప్రోడక్ట్ వైట్ క్రిస్టల్ అయిన్ సాలిడ్ అది ఆ సొల్యూషన్లో ఉంది ఆ సొల్యూషన్ నాలుగా ఉంది వైట్ క్రిస్టల్ సాలిడ్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కార్బన్ అని ఉంటుంది ఆ కార్బన్ బెడ్ కింద ఒకటి చేసి ఆ పైన పోసేవాళ్ళు పోస్తే కార్బన్ బెడ్ గుండా సొల్యూషన్ తరకలేట్ కింద నుంచి పోస్తుంది ఆ కలరు ఆ నల్లటి కలరంతా కార్బన్కి పట్టేస్తుంది కింద కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది ఈ కలర్లెస్ సొల్యూషన్ నుంచి వైట్ క్రిస్టల్స్ వస్తాయి సో ఆ కార్బన్ బెడ్ ఏం చేస్తుందంటే ఆ నల్లధనాన్ని కాలుష్యాన్ని అంతా కూడా పట్టేసుకుని తీసుకురా సో అలాంటిది ఏదో చేయాల్సి ఉంటుంది మీరు ఆ కార్బన్ బెడ్ లాంటిది ఏదో పెట్టాలి మైండ్కి అదే శ్రవణం ఈ పాఠాన్ని కనుక మీరు జాగ్రత్తగా పెడితే అదేం చేస్తుంది నామరూపాల మకిలిని తీసుకోవచ్చు నామరూపాలు మిథ్య దీంట్లో మకిలి ఏమిటంటే మరి మిథ్యని మీరు సత్యమని పట్టుకున్నంత కాలం ఆ మిథ్యే కప్పివేస్తున్నారు సర్పం మిథ్య కానీ మిథ్యా సర్పం భయహేతు అవుతోందా లేదా అలాగన్నమాట కాబట్టి మీరు ఇదం బ్రహ్మ క్షత్రం బ్రహ్మ క్షత్రం వేరు అని అలా పెట్టుకోకండి మీరు ఇదం బ్రహ్మాని ఏదైతే అన్నారో అది కూడా ఆత్మయే ఇదం క్షత్రం అని ఏదైతే అన్నారో అది కూడా ఆత్మయే సినిమా తెర మీద ఎన్ని ఇమేజెస్ ఉంటే అవన్నీ కూడా ఒకే ఆత్మ చైతన్యము అని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు అనుకుంటున్న నామరూపాత్మకమైన జగత్తు ఎక్కడో లేదు మీ మనస్సులోనే ఉన్నది నామరూపాలు ఆత్మ స్వరూపము ఈ నామరూపాలలో లేదు సత్యము ఆమరూపాలలో ఉండదు సీతాదేవి లంకలో ఉండదు సీత లంకలో ఉండదు అదే దట్ ఈస్ ద రూల్ లంకలో వెతికినంత కాలము సీత కనపడతాడు ఒకప్పుడు సీత కనపడిందని వీడు భ్రమపడతాడు కూడా హనుమంతుడు భ్రమపడతాడు మందోదర్ కనపడుతుంది ఆవిడ సీతలాగే సీతే అనుకుంటాడు చాలా సుందరంగా ఉంటుంది ప్రసన్నమైన ముఖంతో ఆమె నిద్రిస్తుంటే ఈమె సీత అనుకుంటాడు అంటే సీత ఎటువంటి లక్షణాలు కలిగి ఉందో మందోదరి అటువంటి లక్షణ పతివ్రత కదా ఆవిడ కూడా మహాపుణ్యాత్మురాలు కాబట్టి ఆ కూడా అటువంటి లక్షణాలు ఉండబట్టి కంగారు పెడతాడు అంటే భ్రమ పెడతాడు కానీ మళ్ళీ తెలుసుకుంటాడు హనుమంతుడు కాబట్టి తెలుసుకుంటాడు మరొకడైతే పప్పులో కాలు వేసి ఉండేది సో హనుమంతుడు కాబట్టి తెలుసుకుని మళ్ళీ రీట్రేసెస్ హిజ్ స్టెప్స్ సీత లంకలో దొరకదు కాబట్టి సత్యవస్తువు నామరూపాల్లో దొరకదు ఎందుకంటే నామరూపములకు అతీతంగా ఉంటుంది సత్యవస్తువు కాబట్టి నామరూపములకు అతీతమైన ఏ శుద్ధ చిత్ అదే చిన్మయ సత్ కలదో అది ఏ ఆత్మ అదే మీరండి మీకంటే వేరే మీ స్వరూపమే అది మీ స్వరూపము మీరు ఒక వ్యక్తిత్వం అని అనుకోబట్టి ఈ సమ ఈ తప్ప మీ స్వరూపము అంటే నామరూపములకు అతీతమైన శుద్ధ చిన్మయసత్ ఆకాశము వంటి ఆత్మస్వరూపము మీది యదయం ఆత్మ ఇదం సర్వం యదయమాత్మ ఈ ఆత్మా అనబడి ఇది ఈ సర్వము ఆ ఆత్మ తప్ప ఆ చైతన్య ప్రకాశంలోనే ఈ సర్వం భాషిస్తోంది ఇమేజెస్ తప్ప వేరే ఏమీ కాదు కాబట్టి ఈ సర్వము ఆత్మతప్ప వేరుగా ఏది లేదు దీని మీద ఓ మహాకవి ఇలా అంటాడు ఆయన ఇంగ్లీష్లో ఉన్నాడు నేను తెలుగులో అంటున్నాను అసూయ లేదు కవిత కవిత అంటే ఏమిటి మామూలుగా పూజ్య స్వామీజీ చెప్పినట్టు హారిజాంతల్గా రాస్తే ఎస్సే ప్రెక్టికల్గా రాస్తే పోయం కవిత్వం మామూలుగా చదివితే ఏదో పుస్తకంలో ఉన్నది చదువుతున్నాడు అలా కాకుండా దానికి ఒక దానికి ఒక లక్షణాన్ని కల్పించి చదివితే పద్యం అవుతుంది పుయం అవుతుంది ఆధునిక కవిత అసూయ లేదు భయం అసూ ఎందుకండి అందరూ ఆత్మస్వరూపులే అయితే అసూ ఎందుకు అసూయ లేదు భయం లేదు పాపం లేదు పుణ్యం లేదు దుఃఖం లేదు సుఖం లేదు ప్రత్యర్థి లేడు శత్రువు లేడు గాయం లేదు గాయం అంటే మనసులోని గాయం అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇమేజే మనం కల్పించుకున్న ఇమేజే మనసులో ఏ లేదు సో గాయం లేదు నిజానికి నన్ను ఏదీ గాయపరచలేదు నాకేదీ హానిని చేయలేదు ఎందుకంటే నేను సర్వుల ఆత్మను ప్రియతమ ఆత్మను అన్నాడు మహాకవి స్వామి రామచేష్ అన్నారు అన్నారు నేను బ్రహ్మలో ఐక్యమయ్యాను బ్రహ్మయే నా ప్రాణం ఇదం సర్వం ఎత్ అయం ఆత్మ ఈ సర్వం ఏదైతే కలదో అది ఈ ఆత్మయే ఈ సర్వం అంటే అంత ఈ అల్లని పిల్ల గాలి నేనే నాకంటే భిన్నంగా లేదు ఈ నల్లని చిన్న చీమ నేనే అది కూడా నేనే ఈ కోతి పిల్ల కూడా నేనే ఈ పశువు పక్షి అన్నీ నేనే ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అది అది సత్యమైతే ఆ విధంగా ఉన్నది సో తర్వాత ఇదం ఇమే లోకాహ ఇమే దేవాహ ఈ లోకాలు ఈ దేవతలు ఇవన్నీ కూడా నేనే ఆ కవి ఏమన్నాడంటే జాగ్రత్త సుశుక్తి బాల్యం యౌ్వనం ఆరోగ్యం రోగం పరాజయం విజయం లాభం నష్టం ఈ మార్పులన్నీ దా ఇవన్నీ మార్పులు కదా ఆపోజిట్స్ దారానికి గుచ్చిన దారపు పువ్వులు మాత్రమే దారానికి పువ్వులు గుచ్చారు ఆ పువ్వులు కూడా దారంతో చేసిన పువ్వులే కాబట్టి అక్కడ సూత్రము దానమే పువ్వులు దారమే అందమైన పువ్వులు దారమే అందంగా లేని పువ్వులు దారమే దారం తప్ప ఇంకేది లేదు దారానికి గుచ్చిన దారుపు పువ్వులు ఇది సూత్రే మణిగణాయి వాన్నాడు శ్రీకృష్ణుడి గీతలో దానికి పూర్వం గాంధీ టైంలో ఈ రాజకీయం రాజకీయం కొంచెం శుద్ధంగా చాలా శుద్ధంగా ఉండేది కదా ఆ జైలు నుంచి వచ్చిన ఆయనకి మెడలో ఏం మాల వేసేవారంటే కద్దరితో ఉడికిన మాల వేసేవారు ఆ మాలకి పువ్వులు ఉండేవి అవి కోసిన పువ్వులు కావు దారం తోటి చేసిన పువ్వులే ఆ పువ్వులన్నింటినీ కలిపి ఉంచిన సూత్రము దారం కూడా దారమే అంతా దారం తప్పిం కదా కద్దరు మాల వేసేవారు నిజానికి అప్పుడప్పుడు చిన్న చిన్న కద్దరు పీకలు కొత్తగా నేసినవి చిన్న చిన్నవి కొన్ని తయారు చేసి అది మెడలో వేసేవారు కద్దరే వేసేవారు మెడలో ఇవి వేపునండి ఏదో ఏవేవో గుర్తుకొస్తుంటే చెప్తూ ఉంటాను నేను ఆ దారం మారదు అన్ని పువ్వులలో అది ఒక్కటే అదియే గ్రంథులు లేని ఆత్మ గ్రంథులంటే ముడు ముడులు ముడేమిటో తెలుసునండి కామన కామనయే ముడి కా కామనని బట్టి వచ్చే భయము ఇంకో ముడి కాబట్టి ఈ విధంగా ఇటువంటి గ్రంథులేమీ లేవు ఉన్నది దారం ఒక్కటియే అదేవిధంగా ఉన్నది ఆత్మ ఒక్కటి మాత్రమే ఆ విశుద్ధ ఆత్మవు నీవే సర్వ ఆత్మవు నీవే అని రామతీర్థం అన్నారు రామతీర్థ ఇంగ్లీష్లో ఉన్నారు ఆయన తెలుగులో ఉన్నారు నిన్ను కోపని ఇంగ్లీష్లో ఉన్నారు ఆయన నేను తెలుగులో అంటున్నాను కన్నులకు చూపును చేతులకు బలాన్ని ఇచ్చేది ఏది అది పరిశీలన కన్నులకు చూపును చేతులకు బలాన్ని ఇచ్చేది నిన్ను నిలబెట్టే భూమిని గిరగిర తిరిపేది లోపల బయట అంతా వ్యాపించి ఉన్నది అది విధర్మీయ శక్తి కాదు శత్రువు కాదు ఇతరము కూడా కాదు అది నీవే ఆ సర్వాత్మము నీవే అని అన్నారు సో ఇమాని భూతాన్ని ఈ భూతములు ఈ సర్వము కూడా నీవే సో ఈ ద్వైతం అనేది ఉన్నదో ఇది మీరు దాన్ని క్వశ్చన్ చేయనంత వరకు దాన్ని ప్రశ్నించ ప్రశ్నించనంత వరకు అది ఉన్నట్టుగా భాషిస్తుంది ప్రశ్నిస్తే అది నిలబడదు ప్రశ్నిస్తే నిలబడదు సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే శివుడు పార్వతి అన్నారనుకోండి శివుడు వేరు పార్వతి వేరు అని మీరు అనుకుంటున్నంతసేపు అలాగే అనిపిస్తుంది మీరు ఈ వేరే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చిందండి శివుడికి శక్తికి భేదం ఉంటుందా అని మీరు విమర్శ చేస్తే భేదమే ఉంటుంది భేదం పోతుందో శక్తి శివుడు ఏకమైపోయి ఒకే అద్వైతత్వం నిర్మాణం ప్రశ్నించనంతసేపే ఉంటుంది ద్వైతం అనేది అలాగే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ చూచే నేను చూడబడే జగత్తు అనే ద్వైతము మీరు ప్రశ్నించనంత వరకే ఉంటుంది ప్రశ్నిస్తే మీకు తెలిసిపోతుంది ఏమిటి చూడబడే జగత్తు ఉన్నప్పుడే చూచే నేనున్నాను చూచే నేనున్నప్పుడే చూడబడే జగత్తు ఉన్నది ఈ చూచే నేను చూడబడే జగత్తు ఒకేసారి పైకి వస్తున్నాయి ఒకేసారి విలీనమైపోతున్నాయి అంటే ఈ రెండు వాటంతటవి స్వతంత్రము కాదు సత్యములు కావు భాషించేవే తప్ప ఉన్నవి కావు ఉన్నదేదో ఒకే ఒక తత్వము గలదు దాని నుండియే ఈ రెండు పైకి వస్తున్నాయి దాంట్లోనే ఈ రెండు విలీనమైపోతున్నాయి కాబట్టి ఆత్మ వేరు నేను ద్రష్టాదృశ్యము అనేవి ఒకే జ్ఞానం నుంచి ఆవిర్భవిస్తున్నాయి అని ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తారో అప్పుడు ద్వైతము విలీనమైపోయి అంత అంతా ఒకే ఆత్మస్వరూపము అని తెలుస్తుంది ఇప్పుడు వాస్తవానికి మీకు ఒకదాని మీద ఆసక్తి ఉంటుంది ఇది నాది అని ఇంకో దాని మీద ద్వేషం ఉంటుంది ఇది పరా ఇది నాది కాదు అని మీరు మీరేమనుకుంటారు మీరు ఒకసారి ఆసక్తితోటి ఇంకోసారి ద్వేషంతో కట్టుబడి ఉన్నాను అని మీరు అనుకుంటారు మీరు పొరపడ్డారు వాస్తవంలో మీరు ఇటు ఈ ఆసక్తి కాదు ఆ ద్వేషము కాదు ఆ రెండు కూడా కల్పితములైన మనోవృత్తులు తప్ప వాటికి వాస్తవికత లేదు మీ స్వరూపము ఈ ఆసక్తికి ద్వేషానికి అతీతమైనటువంటి శుద్ధ చైతన్యం మాత్రం ఈ ఆసక్తి ద్వేషము అనేవి ఆ హీరో విలన్ అన్నట్టుగా కాంతిలో ప్రకాశంలో కనపడినట్టుగా ఆ చైతన్యంలో ఆ ఎరుకలో అలాగే కనపడ్డాయి అజ్ఞానం చేత అవి సత్యం కాదు కాబట్టి ఈ ఆసక్తులకు ఈ ద్వేషాలకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్యం ఉన్నదో అది మాత్రమే సత్యము కాబట్టి ఇదం సర్వం యదయమాత్మా ఈ సర్వము కూడా ఆత్మయే అగుచున్నది భాష్యకారులు ఏమంటారు చూద్దాము ఇంకా ఒకటి రెండు కవితలు నా దగ్గర ఉన్నాయి అయిపోయాయి అనుకోకండి సో భాష్యకారులు ఏమంటున్నారంటే పరమాత్మా హి సర్వేశాం ఆత్మ ఏమంటే పరమాత్మ పరమాత్మ అంటూ ఎక్కడో చోట కూర్చొని మీరు అనుకోద్దు అందరిలో ఆత్మరూపంగా ప్రత్యేకాత్మరూపంగా ఉన్నవాడే పరమాత్మ అందరికంటే వేరుగా ఎక్కడో చోట కూర్చొని ఉన్నాడని ఇదో పెద్ద భ్రమ ఎప్పుడైతే మీరు అలాంటి ద్వైతంలో పడ్డారో ఆ ద్వైతంలో ఏమవుతుందంటే విరోధం వచ్చేస్తుంది మనం చూసాం విరోధం వచ్చి అవిరోధాన్ని బోధుతారు మండం ఇప్పుడు ఈ పరమాత్మ వీళ్ళందరూ జీవులు వీళ్ళందరినీ శాశ్వస్తూ పరమాత్మ ఉన్నాడు అంటే ఆ పరమాత్మ కృష్ణుడని ఒకడంటాడు విష్ణువు అని మరొకడు అంటాడు శివుడని ఇంకొకడు ఇంకొక ఆయన అంటాడు వీళ్ళందరినీ దేవత ఇంకొకడు ఈ మేల్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫిమేల్ సో ఆ రకంగా మేలా ఫిమేలా అని మళ్ళీ కొట్లాడ ప్రారంభమవుతుంది అని మీరు నిర్ధారించినట్లయితే అంటే మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి నేను పూజ స్వామికి ఏదో సమావేశం న్యూయార్క్లో సమావేశానికి వెళ్ళాం మామూలుగా ఆయన వెళ్లాల్సిన సమావేశం ఆయన అడిగారు టీవీ ఏం చేస్తున్నాడు ఏదో కూర్చుని కూర్చున్నా వాకులు కూర్చుని ఉన్నాడండి సరేమో సమావేశం ఒకటి ఉంది నేను వెళ్ళగలుగుతానో వెళ్ళలేనో బయలుదేరన్నారు సరే బయలుదేరు ఆయన వచ్చాను ఆయన రాగలిగా ఇద్దరు సమావేశంలో కూర్చున్నాము సో ఒక ఆయన ఒక మౌల్వి పెద్ద గెడ్డ వది పూర్చుకుని ఆయన ఉపన్యాసం మా ఉపన్యాసాల తర్వాత వచ్చే ఆయన ఉపన్యాసం ఆయన ఏమని చెప్తాడంటే దేవుడు గాడ్ ఈజ్ మేల్ అని అలాగా బల్లబుద్ది గాడ్ ఈజ్ male. సో నవ్ so people say that god is female. And some of them say that god is female, but they don't know. So, Quran clearly says god is male. ఈజ్ మేల్ అని బల్లబుద్ధి చెప్తుంటే కొద్ది స్వామీజీ నా కేసు చూసి చూడబోయే అలా మాట్లాడుతున్నాడా గాడ్ ఈజ్ మేల్ట వీడు చూసొచ్చినట్టో లేకపోతే గాడ్ అంటే వీడు తాతో ముత్తాతో అయినట్టో మాట్లాడుతున్నాడు చూడు వీడు తెస్తుంది అని ఆయన అనుముఖ మీద సో ఆ విధంగా సో గాడ్ మేల్ మీరు అంగీకరిస్తే ఏ మేల్ సో అదో కొట్లాట ఇలాగే ఇంట్లో సారమే లేని మాటలు ఇవన్నీ ఆత్మ పరమాత్మహి సర్వేషాం ఆత్మ సారవంతమైన మాట అదొక్కట ఆ మాట అర్థం కాకపోతే ఎవరికి తోచింది వాళ్ళు చూసుకోవచ్చు కానీ సారవంతమైన మాట శంకర భగవత్పాదులు చెప్పారు పరమాత్మహి సర్వేషాం ఆత్మ స్వరూపం మీ స్వరూపం కానీ ఇంకొకళ్ళ స్వరూపం కానీ అందరి యొక్క స్వరూపము పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు దీనికి ఒక దృష్టాంతం నేను తానుసార్లు చెప్పాను ఆ బంగారపు రేకు మీద రామరావణ యుద్ధాన్ని చిత్రించాను బంగారపు రేకు మీద దేవాలయాల్లో పెడుతూ ఉంటారు వీళ్ళకి పని పాట ఏ ఆ గోడలకు బంగారం పెడదాం స్తంభాలకి రత్నాలు పుచ్చుదామని ఇదే దృష్టి తప్ప ఓ భాగవతం పుష్పం చదువుదాం భగవద్గీత చదువుదామని ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ అసలు ఆ ఐడియాయే రాదు కాబట్టి ఆ బంగారపు రేఖ మీద రాముడు రావణుడు ఇటువైపు వానరులు అటువైపు రాక్షసులు ఇదంతా ఉంది ఆ బంగారపు రేకు మీద ఇప్పుడు ఆ రాముని యొక్క స్వరూపము రావణుని స్వరూపము వానరుల స్వరూపము రాక్షసుల స్వరూపము ఏమిటని అడిగితే ఆ బంగారము స్వరూపం బంగారం రూపం వేరు వేరు అనేది ఒక రూపం రావణుడు అనేది ఇంకో రూపం ఈ రూపం ఆ రూపం ఒకటి కాదు రాముడు రూపం లేరు రావణుడు అనే రూపం వేరు వానరులు అనే రూపం వేరు రాక్షసులు అనే రూపం వేరు కానీ వీటన్నిటి యొక్క స్వరూపం ఒక్కటే అదే బంగారం సో బంగారం ఒక రకంగా పరమాత్మ వేదాంతులు కంసాలులు అన్నారు ఎందుకంటే వీళ్ళు కంసాలులు కూడా అంత రోజంతా అస్తమాను బంగారాన్ని తలుచుకుంటారో తలుచుకోడో తెలియదు కానీ ఈ వేదాంతులు కంసాలులు అంటే ఇంకొక ఆయన ఉన్నారు కంసాలు మాత్రమే కదయా కుమ్మరులు కూడాను గత ఉంటూ ఉంటారు కమ్మరులు కూడా ఎందుకంటే లోహం అంటూ ఉంటారు చాంద్రోగ్యంలో లోహాన్ని కురుగుతానమ్మా కమ్మరులు కుమ్మరులు ఇంతేకాదు కూడా అంటే నేత నేతగాళ్లు వీళ్ళు ఎందుకంటే అస్తమానం పటం అంటూ వస్త్రం దారములు తప్ప ఇంకేమీ లేదు అంటున్నాడు కదా అంటే వీడు నేతగాడు సో ఈ విధంగా వేదాంతులు ఎప్పుడూ ఆ బంగారం దృష్టాంతంతో వెళ్ళాడుతూ ఉంటారు ఆ బంగారమే పరమాత్మ పరమాత్మహి సర్వేషాము ఆత్మ ఈ లోకంలో ఆ బంగారం గురించి ఎంతటి వ్యామోహము చెప్పశక్యం కాదు ఎంత వ్యామోహం అయితే ఎనీవే తధ క్షత్రం క్షత్రియ జాతి క్షత్రియ కూడా ఆత్మీయ క్షత్రిజాత కూడా ఆత్మీయ అంతకంటే వేరే ఏమీ లేదు ఎంత ఆశ్చర్యం అంటే ఒక ఆయన నాతో ఉన్నారు మాది చంద్రవంశం అండి అన్న అంటే ఇంకా పాపం అటువంటి భావజాలాలు ఉంటాయి తప్పేం లేదు దాంట్లో తప్పేం లేదు మాది చంద్రవంశం అండి సరే అండి నేనేమంటాను ఏమండి ఆయనే కనుక కొంతకాలం వేదాంతాన్ని అధ్యయనం చేశారనుకోండి అప్పుడు ఆయనకి నేను చంద్రవంశం అండి అంటుండగా ఆయనకి డౌట్ వస్తుంది మనం ఎందుకంటే ఎందుకబ్బాయి ఇలా అంటున్నాం అని ఆయనకి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఎందుకు లేకుండా ఇప్పుడు ఈ చంద్రుడు సూర్యుడు చంద్రవంశం సూర్యవంశం ఊరికే పురాణం మాటలు తప్పిస్తే ఇప్పుడు ఎక్కడ చంద్రవంశ ఏమి చంద్రవంశం ఏమి సూర్యవంశం మన్మోహన్ సింగ్ గారు చంద్రవంశమా సూర్యవంశమా ఇవన్నెవరినో కాబట్టి ఆయనకే డౌట్ ఇచ్చి ఆ మాట డ్రాప్ చేస్తారు ఐడియా డ్రాప్ చేస్తారు అంటే అర్థం ఆయనకు ఓపీసనంత శ్రేయడం అప్పుడే వచ్చింది ఆయన ఎందుకంటే మాది చంద్రవంశం అనగానే మాది సూర్యవంశం అంటాడు ఇంకో ఏమండి సూర్యవంశం అంటాడు ఒక ఆయన మేము ఎక్కడో సభలో ఉన్నాం సభలో ఉంటే ఉపన్యాసం మొదలుపెడితో పరశురాముడు జిందాబాద్ అంటున్నాడు అంటే నేను అలా అనకాయా పరశురాముడు జిందాబాద్ అనుకో ఎందుకంటే ఏదో హైదరాబాద్లోనో ఢిల్లీలో ఉంటే నడిచిపోతుంది ఎవడో పరశురాముడు ఒక ఆయన ఏదో మహర్షి ఉంటాడో అది అనుకోవచ్చు కానీ ఇది వెస్ట్ గోదావరిలో రాజు కమ్యూనిటీలు ఉన్నారు రాజు కమ్యూనిటీ పీపుల్ అంటే వాళ్ళ పరశురాముడు అనే మాట వింటే వాళ్ళకి ఒళ్ళు మండుకు వస్తుంది అలాగే మధ్యాహ్నం వాళ్ళే భోజనం ఏర్పాటు చేస్తుంది కాబట్టి భోజనాలుగా ఎన్నో అవతరలు బొమ్మంటారు పరశురాముడు తప్ప జిందాబాద్ అనడానికి శ్రీరాముడు జిందాబాద్ అనించిగా ఎక్కడిపించి అని నేను వారించాను ఆయన నిజంగా ఎందుకంటే ఈ నామరూపాలు ఒక ఆ నామాలలాగా ఒకదానికి ఒకటి పెట్టుకుంటే ద్వేషాలు సో అలా వచ్చేస్తే మీకు మొన్న చెప్పాను ఆయన డచ్ మ్యాన్ అనగానే మొత్తం హ్యుమానిటీ అంటే ఇప్పుడు రెండు ముక్కలై కూర్చుంది డచ్ వర్సెస్ నాన్ డచ్ ఆ నాన్ డచ్ వచ్చి ఈ డచ్ని ఏం చేస్తుంది పరాభవిస్తుంది ఈ ప్రసంగం అంతా అయింది అయినా మళ్ళీ భాష్యం చూస్తున్నాం కాబట్టి ఇంకోసారి రీవిజిట్ తోకా దేవా భూతాని సర్వమిదం బ్రహ్మేతి అది ఇదంతా బ్రహ్మే యాక్రాంతా తాని సర్వాణి ఆత్మవ అది సర్వమిదం సర్వమిదం బ్రహ్మ సర్వమిదం ఆత్మ అంతే కదా సర్వమిదం ఆత్మా అని ఉంది కదా ఇదం సర్వం యదయం ఆత్మ ఈ సర్వము ఈ సర్వము అంటే ఏమిటండి అంటే బ్రహ్మ ఇది యాని అనుక్రాంతాన్ని తాని సర్వాన్ని మీరు బ్రహ్మ అని మొదలుపెట్టి అనుక్రాంతాన్ని అంటే లిస్టు చెప్పారని అర్థం అనుక్రమణిక అంట అనుక్రమణిక అంటే లిస్టు ఇండెక్స్ లిస్ట్ కింద చెప్పారు కదా బ్రహ్మాను మొదలుపెట్టి ఎలా చెప్పారు బ్రహ్మ క్షత్రం లోకాహ దేవాహ భూతాని అని లిస్ట్ ఇచ్చారే ఆదిగో ఆ లిస్టులో చెప్పినటువంటి ఈ అన్నీ కూడా ఆత్మైవ అవన్నీ కూడా ఆత్మ తప్ప వేరే ఏమీ లేదు యదయమాత్మా యోయమాత్మా ద్రష్టం యశ్రోతం యహ ఇది ప్రకృత యదయం ఆత్మా అని ఉంది ఎత్తేమిటండి యహ అని ఉండాలి కదా అయం పుల్లింగం ఆత్మా పుల్లింగం ఎత్తేమిటి యహ అని ఉండాలి సో ఇటువంటి ఇది వ్యాకరణం వాళ్ళ సమస్య వేదంలో ఆ ఎత్తుని యహ మీరు మార్చుకోండి ఎత్తును ఎందుకన్నారంటే ఇదం సర్వం అన్నారు కదా ఇదం సర్వం ఎత్ ఇదం సర్వం ఎత్ సహా అయమాత్మ అనమాట సో కాబట్టి అలాగ దాన్ని అన్వయించుకోండి లేకపోతే ఎత్తుని పుణ్యంగా కింద మార్చుకోండి యహ అని అయమాత్మ ఈ ఆత్మ ఏదైతే గలదో అది ఈ సర్వము కూడా ఈ సర్వము బ్రహ్మణ బ్రాహ్మణ క్షత్రియ ఎట్సెట్రా దేవతలు లోకాలు ఈ సర్వము కూడా ఆత్మ ఏదైతే గలదో అదియే అవును ఈ సర్వము ఆత్మయే అనాలి కాని ఈ సర్వము ఆత్మ ఏదైతే గలదో అది ఏ అంటే అర్థం ఏంటి ఈ ఏదైతే అదియే ఏమిటి ఇది ఒక సమాచారం అంటే అలా కాదు ఏదైతే అంటే ఇప్పటికే దాని గురించి ప్రస్తావించి ఉన్నాము అది ప్రసిద్ధమైనది అదే అనే అర్థం ఎక్కడ ప్రస్తావించారు ఆత్మావ ద్రష్టవ్య సోత వ్యహారం ప్రస్తావించారు కదా కాబట్టి ఆత్మని మీరు తెలుసుకోవాలి శ్రవణం చేసి తెలుసుకోండి అని ఏ ఆత్మ గురించి మేము చెప్పి ఉన్నామో ఆ నుండి ఈ సర్వము కూడా అనే అన్వయం సో మహాకవ్యమున్నాడంటే ఈ సర్వము ఆత్మయే కదా మహాకవి అన్నాడు ఉదయంలోని అరుణరాగం నేనే అన్నాడు ఆయన ఇంగ్లీష్లో ఉన్నాడు ఆయన ఇంగ్లీష్లో అంటే నేను తెలుగులో అంటున్నా ఇంగ్లీష్ చూడడం తెలుగులో అనేయడం ఇదో పద్ధతి సో ఇంగ్లీషు చూసి ఇంగ్లీష్లో అని మళ్ళీ రాసుకుని తెలుగులో రాసుకుని అనక్కర్లా ఇంగ్లీషు చూస్తూ తెలుగులో అనేయొచ్చు లేకపోతే పోనీ తెలుగులో రాసుకుని తెలుగులో అనొచ్చు ఉదయంలోనే అరుణరాగం నేనే సాయంలోని చల్లగాలి నేనే ఆకుల గలగల నేనే సముద్రాల ఘోష నేనే ఇది ఉరికేదో కవిత్వం చెప్పేటంటే మీరు అనుకోకుండా సుమా మీరు ఎప్పుడైనా ఆకుల గలగల వినండి ఎలా వినాలంటే అవిగో చెట్లు అవి ఆకులు ఇది గలగల చేస్తాయి ఇక్కడ నిలబడి నేను వింటున్నాను అంటే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో దాని ద్వైతం అలా కాదు వినడం అంటే మనస్సుతో వింటే అలా అనిపిస్తుంది మనస్సుతో విన్నారనుకోండి అప్పుడు ఏమిటి ఇదిగో ఇక్కడ నేను ఇక్కడ చెట్టు ఆకులు గలగల వింటున్నాను దీన్ని మనస్సుతోటి చెవితోటి వినవంట మనస్సు లేకుండా వినాలి మనస్సు లేకుండా వినగలరా ఏం పోని మనస్సు పాపం చేసింది అంటే నామరూపాలు కదా మరి మనస్సు అంటే మనస్సు వర్డ్స్ అండ్ ఇమేజెస్ తప్ప ఇంకేది లేదు కాబట్టి నామరూపముల గుట్ట మనస్సు గుట్ట కాకపోతే బుట్ట నామరూపాల బుట్టకే మనస్సు పేరు ఆ మనస్సుని మీరు పక్కన పెట్టి ఆకుల గలగల విన్నారనుకోండి మీరు ప్రయత్నం చేయండి మరి ఎప్పుడైనా నేను ప్రయత్నం చేసి చెప్తున్నాను మీరు మీరు ప్రయత్నం చేస్తే అంటే ఏమిటి మనస్సుతో వినకూడదు ఆ చేతనతో వినాలి ఆ ఎరుకతో వినాలి మనస్సుతో వింటే వినీవాడను నేను వినబడేది ఆకుల గలగల చేతనతో వింటే దాంట్లో వినీవాడు వినబడేది అనే ద్వైతం ఉండదు శుద్ధ చైతన్యమే ఉంటుంది ఆ చైతన్యంలో ఆకుల గల గల శబ్దము ఆ చైతన్యంలోనే ఉంటుంది విని నేను కూడా ఆ చైతన్యంలోనే కలిసిపోయి ఉంటానన్నమాట అక్కడ ఆ తెలివితో ఎరుకతో వినడం వేరు మనస్సుతో వినడం వేరు ప్రాక్టికల్గా మనస్సుతో విన మీరు చేసి చూడండి మనస్సుతో విన్నప్పుడు దానికే ద్వైతము పేరు ఎరుకతో వింటే మీకు ఆ వినబడేది నాకంటే భిన్నంగా ఉందని మీకు అనిపించదు అంతేకాకుండా ఆ వినబడే ఆకుల గలగదును చూసారా అది నేనే అని తెలుస్తుంది వినబడే ఆకుల గలగల అది నేనే అది నేను కాకుండా పోలేదు అది నేనే ప్రేమికుని మధుర ప్రేమ గీతం నేనే ప్రే ప్రేమ గీతాలు పాడుతూ ఉంటాడండి ప్రేమికులు ఆ ప్రేమ గీతం నేనే ప్రియురాలి గుసగుసలు నేనే ఎప్పుడు ప్రేమికుడు గంభీరంగా పాడతాడు ప్రియురాలు ఎప్పుడూ గుసగుసలే ఉంటాయి ప్రియురాలు ఎప్పుడూ గుసగుసలే ఉంటాయి ఆ గుసగుసలు నేనే అవి కూడా నేనే అంటే ఏంటి వీళ్ళిద్దరు ఎవాళ్ళు వీళ్ళకి పెళ్ళయిందా లేదా పెళ్లి కాకుండా కలుసుకుంటున్నారా పెళ్లి అయ్యాక కలుసుకుంటు ఇదంతా ఏమండి వేస్ట్ కదండి ఇది చూడండి ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు కలుసుకుని ఓ చెట్టు వెనకాలలో లేకపోతే ఒక పొద వెనకాలో కూర్చుని దగ్గర దగ్గరగా కూర్చొని ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని ఏవో గుసగుసలు చెప్తూ ఉండే ఆవిడ ఈనేమో ఆయా బుధం చేవేసి ప్రేమగా ఉన్నాడు ఇప్పుడు దాన్ని చూసి వీళ్ళ తిరిగి పెళ్ళయిందా లేదా వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ అనవసరంగా ఇది ఇది దట్ ఈజ్ ద్వైతం అంటే అలాగే ఉంటుంది అది మనకు అనవసరం కదా వాళ్ళేదో ఏడుస్తారు అది వాళ్ళ సమస్య మన మన దృష్టి ఏమిటో తెలుసిన అదే ప్రేమించుకునే మధుర ప్రేమ గీతం నేనే ప్రియురాలి గుసూసలు నేనే అంటే ఆత్మస్వరూపం అంటే అలా ఆత్మ ఆత్మనిష్ట ఇతరుల్ని జడ్జి చేయరు వీళ్ళు ప్రేమించుకున్నారా ఇంటి దగ్గర తల్లిదండ్రులతో చెప్పారా లేదా ఇవన్నీ అలా జడ్జి చేయరు అగ్నిలోని శిఖను నేనే శిఖంటే జ్వాల సూర్యచంద్రుల కాంతి నేనే ఆయన రామతీర్థలా రామతీర్థ అంటే ఇంకా సాక్షాత్తు అపర శంకరులే మళ్ళీ శంకరులే ఆవిర్భవించారు రామతీర్థం స్త్రీ పురుషులు నేనే స్త్రీలు నేనే పురుషులు నేనే వృద్ధులు నేనే యువకులు నేనే కొత్తగా పుట్టిన పాప పాపలు నేనే కర్రతో నడిచే ముదుసలి నేనే ఉన్న సర్వము నేనే సర్వం ఉదయం ఆత్మ నాకనిపిస్తుంది ఈ ఉపనిషత్ వాక్యానికి ఆ రామతీర్థ వచ్చడానికి తేడా ఏమి లేదు ఉపనిషత్తులు ఇలాగే పుట్టాయి ఇప్పుడు రామతీర్థ అన్న మాటలు అది ఉపనిషత్తులే వాడికి రామతీర్థోపనిషత్తు పేరు పెట్టచ్చు ఎవడూ పెట్టలేదు ఆ పేరు పెట్టచ్చు రామకృష్ణోపనిషత్తు అని పేరు పెట్టినే పెట్టారుగా రామతీర్థ పలికిన పలుకులకి గృహదారణ్యత వాక్యాలకి ఏమీ తేడా లేదు తుమ్మెద పులి చేప పక్షి చెట్టు గడ్డి ఋతువులు నాలో ఉన్నాయి సముద్రాలు నాలో ఉన్నాయి ఆయన అంటాడు ఆనందము నా స్వరూపము జ్ఞానము నా స్వరూపము సత్యము నా స్వరూపము ప్రకాశము నా స్వరూపము అభయము అంటే భయం లేకుండా నా స్వరూపము నాకు రాగద్వేషాలు లేవు అంటే ఒకళ్ళ మీద రాగం ఇంకొకళ్ళ మీద ద్వేషం లేదు నాలో సర్వకామనలు పరిపూర్ణమైనాయి ఇంకేం కామనలు ఏం లేవు ఎందుకు లేవంటే ఒకటంటాడు నేను ఓడిపోయాను అన్నీ పోగొట్టుకున్నాను ఇంకా నాకే కోరికలు లేవంటారు కానీ జ్ఞానంలా ఉండవు నాలో కామనలన్నీ పరిపూర్ణమయ్యాయి కామనలు లేవు ఎందుకంటే అన్ని కామనలు తీరిపోయాయి ఇంకా మనకి తీరాల్సిన కామనే లేదు అంటే ఆత్మకాముడికే ఆప్తకాముడు అని అంటారు చెవులన్నింటి ద్వారా వినేది నేనే ఈ చెవులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ద్వారా వినేది నేనే చూపులన్నింటి కన్నులన్నింటి ద్వారా చూచేది నేనే మనస్సులన్నింటి ద్వారా మననము చేసేది నేనే ఋషి మునులు దర్శించబోరే సత్యము నేనే సర్వం యదజమాత్మ అని ఎలా అన్నాడు చూడండి నేను ంత అద్భుతమైన విషన్ రామతీర్థది ఎక్కడ కనపడదు ఎస్మాత్ ఆత్మనోజాయే ఆత్మేవీయ ఆత్మయం స్థితికాళే ఆత్మవ్యతిరేకేణ అగ్రహణాత్ ఆత్మవం మంచి వాక్యం దీనికి నేను ముందు దృష్టాంతం చెప్తాను దృష్టాంతం ఎలాగంటే ఇప్పుడు కుండలు చెప్పానుగా ఈ వేదాంతలుంటే కుమ్మతులన్నీ మీకు ముందు మనం వచ్చేశాను సో కుండలు బాణలు మూకుళ్ళు పెడతలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టేయండి మట్టి నుండి పుట్టే దేంట్లో కలిసిపోతాయి ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి ఉన్నప్పుడు కూడా తడిమి చూసుకుంటే మీరు తడిమి చూసుకోవాలి ఇలా చూసి కుండలు బాధలు మూకుళ్ళు పెడతలు అన్నం కాదు కంటితో చూశాం కాదు తడిమి చూసుకోవాలి తడిమి చూసుకోవడం అంటే ఓ రూపం నామం కాదులేవయ్యా దాని తత్వం ఏమిటో తెలుసుకోని అర్థం రూపం తెలిసింది నీకు బుద్ధిమంతుడే నీకు రూపం తెలిసి కన్నుందు రూపం తెలిసింది నామం పెట్టేవు దానికి అందరూ పెట్టుకున్నాను అందరూ కలిసి ఏ ఘటం ఘటమని మీరేదో గడప గలాభా చేస్తున్నారు ఘటం సత్యం అని ఘటం సత్యమేం కాదు ఆ ఉన్న వాళ్ళందరూ కలిసి అరే దీన్ని మనం ఘటం అన్నానరా అని అది ఘటం ఒక అంగో వాళ్ళందరూ కలిసి ఘటం అనాలి అని అనుకున్నారు కాబట్టి దాన్ని ఘటం అంటున్నారు అంతే కదండి తర్వాత ఇంకోటి సంస్కృతం వాళ్ళు ఘటం ఘటం అంటారు సంస్కృతం తెలియని వాళ్ళు ఘటం అంటున్నాడు ఏమిటి నడుపుతాడు కూడా పైగా తొక్కకుండా అని అల్సి ఉంటుంది వాడికి కాబట్టి ఇదిగో ఘటము అని ఓ రూపానికి ఓ నామం పెట్టేసి అయిపోయింది అక్కడితో తెలుసుకోవాల్సింది అనుకుంటే దాన్ని స్థూల బుద్ధి అంట అలా ఉండకూడదు సూక్ష్మంగా ఉండాలి సరే ఘటము సరైనయా ఘటం ఒక నామం రూపానికి మనం పెట్టుకున్న నామము అది ఏమిటో కొంచెం జాగ్రత్తగా తత్వం తెలుసుకో అని తడిమి చూసుకో తడిమి చూసుకుంటే గుడ్డివాడు తడిమి చూసుకుంటాడని కాదు తత్వాన్ని మనం కూడా గుడ్డివాళ్ళమే తత్వం విషయంలో కాబట్టి తడివి చూసుకుంటే నీకేం తెలుస్తుంది అరే ఈ విడతలు కుండలు బాణలు మూకుళ్ళు ఇవన్నీ కూడా మట్టి ఎందే గలవు స్థితి కాలం కూడా మట్టి ఎందే గలవు కాబట్టి మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఈ కుండలు మూకుళ్ళు బాణలు విడతలు సర్వము మట్టియే అని చెప్పచ్చు అలాగంటి వాక్యమేది ఆయన అంటున్నారు యస్మాత్ ఎందువలనైతే ఆత్మనో జాయతే ఈ సర్వము కూడా ఆత్మ నుండి పుడుతోంది ఆత్మ అనే కారణంగానే అది భాషిస్తోంది అని అర్థం ఇప్పుడు సినిమాలో ఉండేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా దేని నుంచి పుట్టాయి ప్రకాశం నుండి పుట్టాయి అలాగే ఆత్మన్నే వలీయతే ఆత్మయన్నే మలీ విలీనమైపోతాయి ఆత్మమయం స్థితి కాలే చా మరియు స్థితికాలమునందు అంటే అవి ఉన్నప్పుడు అవి కనబడుతూ ఉన్నప్పుడు కూడా ఆత్మమయం ఈ సర్వము కూడా ఆత్మ కంటే భిన్నంగా లేదు మీ తెలివి కంటే భిన్నంగా ఏది లేదండి మీ తెలివి భిన్నంగా ఏది లేదు మీరు పర్వతము అంటే ఆ పర్వతం అనేది మీ తెలివిలో ప్రకాశించే ఒక ఇమేజ్ మీరు ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ మీ తెలివిలో ప్రకాశించే ఒక ఇమేజ్ నక్షత్రము అన్నారనుకోండి మీ తెలివిలో ప్రకాశించే ఒక ఇమేజ్ మీ తెలివిలో సర్వము ప్రకాశిస్తూ ఉంటాయండి మీ తెలివి లేదే ఇవేమీ లేవు మీ తెలివి నుంచి పుట్టే మీ తెలివిలో విలీనం అయిపోతాయి మీ ఉన్నప్పుడు కూడా మీ తెలివి ఎందే ఉంటాయి ఇప్పుడు పైకి చూశారు ఆకాశం చేసే అదిగో నక్షత్రం అన్నారు అంతకుముందు ఆకాశం కేసు చూడలేదు మీరు తెలివి కలిగి ఉన్నారు తెలివియే ఉన్నారు ఆకాశం కేసు చూశారు అదిగో నక్షత్రం ఉన్నారు అంతకుముందు లేని నక్షత్రం సడన్గా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మీ తెలివిలోంచి వచ్చిందండి మీ తెలుగులోంచి వచ్చింది అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి చాలా టైం పుడుతుంది కొంచెం కొంచెం గొప్ప ఫిజిక్స్ కూడా తెలుసుంటే మంచిది అక్కడి నుంచి బయటికి వెళ్ళేరు ఇక్కడికి రావడానికి చాలా టైం పుడుతుంది కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి నక్షత్రం మీలోకి రాలేదు మీ తెలివి నుంచి పుట్టింది నక్షత్రం ఆ నక్షత్రాన్ని చూస్తూ కొంతసేపు ఈ నక్షత్రము తెలుస్తోంది కదా అంటే మీ తెలివి ఎందు ఉన్నది ఈ లోపల ఎవడో సెల్ ఫోన్ మోగితే నక్షత్రం పోయింది అవతలకి ఎక్కడికి పోయింది మళ్ళీ నక్షత్రం దగ్గరికి వెళ్ళలేదు మీ తెలివిలో విలేదు మీ తెలివి తప్ప నక్షత్రం అనేది వేరే ఏదీ లేదు ఆత్మవ్యతిరేకైన అగ్రహణ మీరు మీరు ఛాలెంజ్ చేస్తున్న మీరు ఆ తెలివి కంటే విలక్షణంగా భిన్నంగా సపరేట్గా మీకు నక్షత్రం ఇదిగో ఇక్కడ ఉంది తెలివి కంటే సపరేట్గా ఉంది అని చూపించగలరా మీరు మునగాడైతే చూపించండి చూపించలేరు ఆ తెలివి విలక్షణంగా భిన్నంగా సపరేట్గా మీరు నక్షత్రాన్ని చూపగలరా చూపలేరు అదేవిధంగా ఆ తెలివితే ఆత్మా పేరు ఆత్మవ్యతిరేకైన అగ్రహణ ఆత్మ కంటే చైతన్యం కంటే భిన్నంగా సపరేట్గా దాన్ని అది మీకు గ్రహింపబడదు కనుక ఏమి కంక్లూడ్ చేశాం సర్వం ఆత్మైవ సర్వము ఆత్మయే అని నిర్ధారించినాము అక్కడ ఆరో మంత్రం పూర్తయింది